నాలుగవ విద్య వశీకరణకు సంబంధించినదే పదకొండు వందల ఎనిమిది సార్లు జపించిన సిద్ధ్యోగును పదకొండు మార్లు అభిమంత్రించి నేలతో ఎవరి పేరు చెప్పి ముఖం కొడుకుచున్నానో వారు వశమయ్యేదురు ఓం నందనే అభినందనే సునందనే మహానందనే టహస్వా